వర్తే కామకారామప్రయుక్త కోరికను కోరికల కోసం చేస్తాడు ఒకసారి నేను కథ చదివాను చిన్న కథ చిన్న కథ అనే అది ఒక ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ఉంది ఆ చిన్న కథ ఏంటంటే వాడికి ఒక కొడుకు ఉంటాడు ఒక కూలీ నాళి చేసుకుని బతికే లేదా వాడికి ఒక కొడుకు ఉంటాడు ఆ కొడుక్కి జ్వరం వస్తుంది పూర్వకాలం విష జ్వరాలని నీకు మందు మాకులోనే ఉండి ఒక ఏదో టైడ్ అది వస్తే భోజనం కట్టేసి అచ్చ పెట్టేవారు ఆ భోజనం వీళ్ళు పెట్టకుండా లంఘన లంఘనం అని లంఘనం అంటే స్టిప్పింగ్ ది ఫుడ్ సో భోజనం చేయకుండా మన జిన్నెలో ఇచ్చి ఏదో కాక ఇచ్చి గుర్చోబెట్టేవారు అలాగే నేర్సంలో పడుగుబుండేవాడు తిండి లేకపోతే బ్యాక్టీరియా మాత్రం ఎంతకాలం ఉండటం అవతలకి పోతుందని ఏదో అలాంటి విధంగా ఫిలాసఫీ అయ్యి ఉండాలి ఏదో మరి ఇట్ ఇట్ యూస్ టు వర్క్ వాట్ రోజులు పదిహేను రోజులు తిండి చెప్పలు లేకుండా పదా సెక్తి పెట్టువారు ఇంకా యాంటీబయాటిక్స్ రాని రోజులు సో ఈ పిల్లవాడికి ఆ అమ్మవారు అమ్మవారికి జ్వరానికి సంబంధం కావునా అసలు ఏమి సంబంధం లేదు జ్వరానికే అమ్మవారికి సంబంధం తల్లి కొడుకు జ్వరం వచ్చేట్లా చేస్తుందా అసలు చెప్పండి ఇప్పుడు తల్లి అన్నంలో ఏ ఆహారం పెడితే జ్వరం వస్తుందో ఆహారం పిల్లవారికి పెడుతుందా మరి అటువంటిప్పుడు జగన్మాత మనకు జ్వరం వచ్చేట్లా ఎందుకు చేస్తుంది ఏదైనా సంబంధం ఉందా అమ్మవారు అన్నాం జ్వరానికే అమ్మవారికి సంబంధం అంధవిశ్వాసంలో పడిపోయింది చూడండి శాస్త్రానికి అయినా సంబంధం లేకుండా ఈ పిల్లవాడి జ్వరం తగ్గి వీడు బతికి బత కడితే నేను అమ్మవారికి మేకని బలిస్తానని మొక్కుకున్నాను వాళ్ళింట్లో మేక ఉంది చిన్నపిల్ల మేకపిల్ల ఆ మేతపిల్లతో ఈ పిల్లవాడు ఆడుకునేవాడు వాడికి ఇష్టం మేక పిల్లలు ముద్దు వస్తాయి కావలసిన చక్కగా సో ఆ పిల్లవాడు ఆడుకుంటూ ఉండేవాడు కానీ ఇప్పుడు జ్వరం వచ్చి పడి ఉన్నాడు వాడికి దగ్గరికి వెళ్ళి ఓకి మొత్తానికి ఓ వారం మోగిలేప్పటికి వాడికి జ్వరం తగ్గుతూ ఉంటుంది అప్పుడు ఆ మేళ ఒకటవుతుంది ఒక పదిహేను రోజుల తర్వాత ఈ మేకపిల్లని మరి అమ్మవారికి ఇవ్వాలి కదా ఈ కొడుకుని తీసుకు కొడుకు ద్వారా ముక్కించుకున్నాడు కాబట్టి కొడుకు చెప్పి నాన్న ఈ మేకపిల్లని మనం అమ్మవారికి ఇచ్చేస్తాము బలిచేస్తాము నీకు అందువల్లే రోగం తగ్గింది అని మేక పిల్లని తీసుకెళ్తూ వీడికి ఈ మేకపిల్లని బలివ్వడం ఈ కొడుకు ఇష్టం ఉండదు ఎందుకంటే పదేళ్ల కుర్రాడు అడికి ఆ మేక పిల్లలంటే చాలా పులిచు దాన్ని బలిపడం ఇష్టం లేదు వెళ్తున్నప్పుడు ఈ తండ్రి ఏం చేస్తాదంటే పువ్వులు కుంకుమ ఇవన్నీ కొనుక్కునడానికి ఆ మేళాలో హడావుడిగా ఉంటుంది ఈ అక్కడ చిన్న ఎలక్ట్రిక్ పోల్ కట్టి కొడుకున్నవి ఇక్కడే ఉండరా ఆ మేక పిల్ల పెట్టి ఎక్కడికో వెళ్లి పువ్వులు ఫలాలు అవి కొనుక్కుందుకు వెళ్తాడు ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే ఆ మేక మెడలో ఉన్న కాడు నెమ్మదిగా ఉప్పేసి మేక పిల్లను అది తోసేస్తూ ఉంటే వీడి దగ్గరే వీడి దగ్గరకు దాని చనువు వీడి దగ్గరకే వచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తే దాన్ని రెండు దెబ్బలు కొట్టేసి అని తోసేసి దాన్ని పార్వద రోజు అది వెళ్ళిపోతుంది ఎక్కడికో ఈ లోపల తండ్రి వస్తున్నారు పువ్వులో కొట్టుకుని ఇంకొక ఏడుస్తూ కూర్చుంటారు ఏడురా ఎలా అంటే ఆ మేక పల్ల తప్పించుకుపోయింది నేను కొట్టబడలేకపోయిన ఏడుస్తాను నా పూలు నేను అమ్మాని అమ్మవారికి ఇచ్చేసాను అని పువ్వులు ఫలాలు ఇచ్చేసేదండి వెనక్కు వస్తడా అది కథ ఈ కథలో పదేళ్ళ కుర్రాడికి ఉన్నటువంటి ప్రేమ జ్ఞానము యాభై ఏళ్ళ తండ్రికి లేదు అంటే అజ్ఞానం అలా ఉంటుంది అంధవిశ్వాసాలు అలా ఉంటాయి కాబట్టి దేవుడి పేరుతో మన వాళ్ళు వేసే వేషాలు తప్పుడు వేషాలు ఇన్ని అన్నీ కాదు ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కాదు కృషి పేస్ట్లో గంగని పూజించడం పేరుతోటి ఆ గంగని ఎంతలా పుల్ రూపేస్తారో చెప్పశక్యంగా అన్ని గంగలో పారేస్తారు పువ్వులు పట్టుకొచ్చి ఆ పువ్వులు గంగలో వేసేస్తారు అవి పువ్వులు ఆ ప్యాకెట్లు ఆ ప్లాస్టిక్ సంచి కూడా గంగలో వేసేస్తారు పువ్వులు మూట కట్టిన కూడా గంగలో పడేస్తారు ఆ ప్లాస్టిక్ సంచిలో కూడా గంగలో పడేస్తారు అది పద్ధతి నాకు అర్థం కాదు ఇది గంగని పూజించడం పద్ధతి సో ఈ విధంగా సమాజంలో ఇప్పుడు ఇక్కడ పుష్కరాల పేరు చెప్పి ఒకరిని ఒకళ్ళు తొక్కేసుకునే ముప్పై నలభై మందికి పోయారు ఏ ఏమిటైతేస్తారు పాటిస్తారు అదంతా దేవుణ్ణి ఆరాధించే పద్ధతే అలాగే నా దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అలా ఆరాధిస్తారా నాకేమో చాలా విద్యోగా అనిపించింది ఓ లక్ష మంది వెళ్ళిపోయి ఓ తోటకు వెళ్ళిపోయి ఆ మురికి నీళ్లలో స్నానం చేసేస్తే అది దేవుణ్ణి ఆరాధించే పద్ధతి అలా ఉంటుందా ఏమో బాబు నాకు తెలీదు నేను ఎరగను సుమాన్ నాకు అర్థం కాలేదు నాకు అర్థమైన నది స్నానం ఇంకో రకంగా ఉంది తప్ప అలా లేదు దట్ ఈస్ నాట్ హౌ ఐ విజువలైజ్ ద సీక్రెట్ బాక్ అదేదో హడాల్ది హడాల్దిగా పుణ్యాన్ని మూటకట్టే స్వార్థ ప్రయత్నంలా తప్ప సీక్రెట్ బాక్ అనే మాటకు అది యోగ్యమైనదిగా అనిపించలేదు నాకు నాకు అనిపించలేదు మీరు అన్య సహా భావించబడు మీకు నా అనిపిస్తే గాడ్ మరి నాకే భయం ఇంతట్లో జనం సో ఈ విధమైన అశాస్త్రీయమైనటువంటి పద్ధతులను అవలంబించి ఈశ్వరుని ఆరాధించే ప్రయత్నము యోగ్యము కాదు కోరికల చేత ప్రేరితనే చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఏదో కోరుకుంటుంది ఏం చేసినా కోరుకుంటుంది న సిద్ధి పురుషార్థయోగ్యత అవాప్నోతి వాడు సిద్ధిని పొందడు సిద్ధం కాలుసు అండి పురుషార్థములకు యోగ్యుడు ఒక పురుషార్థం అంటే కొంత ధనము సంపాదించడం కూడా ఒక పురుషార్థం అనుకోండి కొన్ని వీడికి ధనం వస్తే వీడు ఆ ధనాన్ని చేస్తాడు అజ్ఞానంలో ఉన్నవాడు చేస్తాడు కాబట్టి ధనము కూడా వీడికి యోగ్యత లేదు వీడికి భోగాలకంత లభిస్తే వాటిని దుర్వినియోగం చేసి లోకిస్తేవాడు ఏం చూస్తుంటాడు భోగాలకి వీడికి యోగ్యత లేదు ధర్మానికి ఇంకా మోక్షం మాట చెప్పేదేమో అసలు వీడు పురుషార్థానికి పనికి రాదు చూడండి మీరు అజ్ఞానంలో ఫౌండేషన్ వేసుకుని మీరు పురుషార్థం కావాలంటే లభించదు నాకి అస్మిన్ లోకే సుఖం అటువంటి ఈ లోకంలో మాత్రం సుఖాన్ని అని పొందుతాడు ఈ లోకంలో కూడా సుఖాన్ని పొందలేదు ఒక ఆయన క్లాసు వచ్చిన రోజునే జ్వరం పడ్డారు జ్వరం ఆ జ్వరం చాలా సీరియస్ ఇన్ఫెక్షన్ నాతో చెప్పారు చెప్తే నేను అలా ఎందుకు అయిందండి అన్న అంటే పక్కకున్నాడేపోయి ఇన్ఫెక్షన్ సోడిగా కాశీ నుంచి వస్తున్నాను కాశీలో ఏం చేశాను గంగా స్నానం వయో సాయంకాలం కూడా చేశాను సరిపడింది దాని దాని బతుకు దాని ముఖం మీద కనపడుతుంది ఇంక వేరే ఎందుకు సరే డాక్టర్ డాక్టర్ ఉన్నాడు ఇదేదో రెసిస్టెంట్ బ్యాక్టీరియా నేను ట్రై చేస్తాను అని ముందు ఏదో మైసిన్ ఏదో ఇచ్చాడు సమ్ కైండ్ ఆఫ్ మైస్టిన్ ఎరెక్ట్రో మైస్టిన్ అది మైసిన్కి పడ్డలేదు అది మైసిన్ భోజనం చేసి కూర్చుంది ఆ బ్యాక్టీరియా మైసిన్కి పెద్దలేదు అప్పుడు మూడు రోజుల గట్రా ఈ మైసిన్ పనికి రాదా లేదు రైల నిర్ణయం చేయాలి మనం డాక్టర్ అయితే మాత్రం అప్పుడు ఆ డాక్టర్ తెలివైన వాడు ఎం చేసేదంటే స్కెనజిస్టిక్ మెడిసిన్స్ అని ఉన్నాయి అంటే రెసిస్టెన్స్ అటాక్ చేసే మెడిసిన్ వేరు బ్యాక్టీరియాని తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీబయాటిక్ లేదు కాంబినేషన్ మెడిసిన్ క్లావ్ లాన్కేసడం రెసిస్టెన్స్ ని అటాక్ చేస్తుంది మామూలుగా యాంటీసిలిన్ సో యాంటీసిలిన్ క్లావ్ లాన్కాసిడ్ కాంబినేషన్ ఉంది వెరీ పవర్ఫుల్ మెడిసిన్ అది ఇచ్చాడు అప్పుడు తగ్గి కాబట్టి మీరు అలా విడిపోయి నందులో దుంకేసి పూజలు చేసేసి దొల్లేసి అలా చేసేస్తూ ఉంటారు ఏదైనా ఇన్ఫెక్షన్ పట్టుకుందంటే నా సుఖాన్ని న్యూయార్క్ నుంచి ఒక ఆయన నాకు తెలుసు నాను నేను హృషికేసులో తపస్సు చేసుకుంటాను అని అడిగాడు తపస్సు న్యూయార్క్లో కూడా చేసుకోవచ్చు హృషికేసే అక్కడ లేదు న్యూయార్క్లో బతికిన వాడికి పాటికేళ్ళు న్యూయార్క్లో బతికిన వాడికి ఇమ్యూనిటీ ఏమి ఉండదు వాడికి మనం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు పర్వాలేదు సరే హృషికేసు వచ్చాడు వారం రోజులు ఎప్పటికీ ఇన్ఫెక్షన్ పట్టుకుంటాం ఎందుకంటే అక్కడ తీగ్రమేజ్ ప్లేస్ అనేక బగ్స్ ఉంటాయి ఏదో బగ్గు పట్టుకుంటుంది తగ్గించే ప్రయత్నం చేసాడు తగ్గలేదు పదిహేను రోజులు అయినప్పటికీ ఇంకా తట్టుకోలేక ఆ ఇన్ఫెక్షన్ యొక్క ఎఫెక్ట్ మళ్ళీ టికెట్ కొనుక్కున్న మీకు వచ్చేసి అక్కడ డాక్టర్ని చేతి వైద్యం చేయించుకుని తగ్గించుకున్నాడు ఇంకా మళ్ళీ ఎప్పుడు హృషికేశం రాలేదు అక్కడే ఉండిపోయాడు ఇట్ డి నాట్ కమ్ టు హృషికేశం వన్ మోర్ టైం కాబట్టి కూర్చే హడావిడి హడావిడిగా ఇమోషనల్ గా సెంటిమెంట్ గా వేళ్ళని చూసి వాళ్ళని చూసి వేళ్ళ మాట వాళ్ళ మాట విని పూజ మేము పూజలు చేసేస్తాం స్నానాలు చేసేస్తాం వ్రతాలు చేసేస్తాం అని జంతువులు వేస్తే ఏదైనా ఇంజెక్షన్ పట్టుకున్నట్టే లేనిపు కష్టాలు కూడా వస్తాయి నా సుఖం ఓకే నా పరాంగతి నా పీ పరాం ప్రకృష్టిం ప్రకృష్టం గతిం స్వర్గం మోక్షం అప్పుడు హోమం చేస్తే స్వర్గానికి హోమం నిపుల్లో నీరు వేసేస్తే స్వర్గానికి వెళ్ళిపోరు చేసి హోమాల్లోన్నీ సక్రమంగా చేస్తే స్వర్గానికి వెళ్తారు కానీ మీ దగ్గర నిప్పులు ఉన్నాయి నిప్పులు పెట్టేసి నోతి డబ్బా కొనుక్కొచ్చేసి వేసేస్తే స్వర్గానికి వెళ్ళిపోరు ఆ డబ్బా తలకిందులుగా పోసేసి మేము మొత్తం నీళ్ళంతా నుంచేసి నేను దేవుడికి బాగా చేశాను అంటే స్వర్గానికి వెళ్ళిపో అలా ఏమి వెళ్ళిపో సో ఏదో విగ్రహం ఒకటి పెట్టి పెద్ద పది అడుగులు విగ్రహం పెట్టి దాని మీద వంద లీటర్ల పాలు దిమ్మరించేస్తే స్వర్గానికి ఏమి వెళ్ళిపోవాలి దానికి ఏదైనా ఒక ప్రాసెస్ కూడా అసలు అన్ని పాలతో చేయకూడదు కొద్దిపాటి పాలతో చేయాలి అసలు అంత పెద్ద ఎత్తు విగ్రహం అక్కర్లేదు అసలు ముందు అదే అనవసరం అదంతా దంభం కింద వస్తుంది అశాస్త్రీయమైన ప్రక్రియలు ఇవన్నీ కూడా వీళ్ళంతటి వీళ్ళు కల్పిస్తూ ఉంటారు అలాంటిది అంత సరికాదు మీరు శివుడికి అభిషేకం చేయదలుచుకుంటే రుద్రాభిషేకానికి ఒక కల్పం ఉంది ఆ కల్పం తెలుసుకున్న వాళ్ళని అడగాలి వాళ్ళు చెప్తారు దాన్ని ప్రకారం అర్థం చేసుకోవాలి అదే కానీ మీరే సిమెంట్ తోటి ఒక ఒకటి కట్టేసి దాని మీదేమో ఓ వెయ్యి లీటర్లు మిల్క్ పట్టుకొచ్చి పోసేస్తాను ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ గా అలా చెప్పలేదు శాస్త్ర మీకు తోచిన ఆలోచనలన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసేట డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇట్ నాట్ లైక్ డాడ్ నాట్ డూ దైట్ డా అలా చేసేస్తే స్వర్గానికి ఏమి వెళ్ళిపోరు ఇంకా మోక్షం మాట అసలేదు ఏం లేదో ప్రశ్న వస్తుంది ఆయనకి మంచి శ్రద్ధ ఉందండి శాస్త్రం అయితే లేదు శాస్త్రం అయితే లేదు చదువు లేదు విధి లేదు ఏమీ లేదు కానీ శ్రద్ధ ఉంది శ్రద్ధ ఉంది అప్పుడు ఎలాగా అది పదిహేడో అధ్యాయంలో ఆరంభంలోనే రాబోతోంది ఓపిక పక్కన ఒక ప్రస్తుతానికి ప్రస్తుతానికి శాస్త్రవిధిని వైలేట్ చేయకూడదు అనే పాయింటే మనం డిస్కస్ చేసుకున్నాం అక్కడికి ఆ శ్లోకం పూర్తి అయింది తర్వాత శ్లోకం కూడా సేమ్ సేమ్ ఇష్యూ తస్మాత్రం ప్రమాణం కార్యాకార్య వ్యవస్థ జ్ఞామా శాస్త్రవిధానోక్తం కర్మతత్తు నిహార హి ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఎక్కడా ఎవరు చెప్పరు అని చేత నేనే అది ఆ వకా నేనే పుచ్చేసుకుని చెప్పేసుకున్నాను కాబట్టి టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ దాని కంట్రోల్ అక్కడెక్కడో ఉండడం చేత కొంచెం ఆగి ఆగండి లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు బానే ఉన్నట్టుంది దేర్ ఫార్ తస్మాత్ అంటే మీరు శాస్త్రని విధిని విడిచిపెడితే సిద్ధి లేదు సుఖం లేదు మోక్షం లేదు స్వర్గం లేదు కనుక తస్మాత్ కాబట్టి మీరేం చేయాలి మార్గదర్శనం పొందాలి ప్రమాణం మీకు మార్గదర్శనం చేసేది ఎవరు శాస్త్రం దేనికి మార్గదర్శనం ఇంకా ప్రతిదానికి మార్గదర్శనం అక్కర్లేదు కార్యాకార్యం వ్యవస్థ ఏ పని మనం చేయాలి ఎటువంటి కర్మను చేయాలి ఎటువంటి కర్మని చేయరాదు అనే ఒక వ్యవస్థ చేసుకుని ఆ వ్యవస్థకి తగ్గట్టుగా జీవించాలి కదా మరి కాబట్టి ఆ విధమైన ఒక నిర్ణయం మనకు ఉండాలి ఏ కర్మను చేయాలి దేనిని చేయకూడదు అనే నిర్ణయం ఉండాలి ఆ నిర్ణయం కొరకు మీరేం చేయాలంటే శాస్త్రాన్ని మార్గదర్శనంగా తీసుకోవాలి శాస్త్రం ప్రమాణంటే కార్యాకార్యం వ్యవస్థ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి కొంచెం అధ్యయనం చేసిన వాళ్ళని చెప్తే ఇప్పుడు సమాజంలో వాతావరణం ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళిపోయిందంటే దాన్ని ఆ మూలాగ్ర కలెక్ట్ చేయడం కూడా సమస్య అన్నట్టుగా వెళ్తాడు ఇప్పుడు జనుభే శ్రద్ధకు విఘాతము కలిగించటము ఇష్టం ఉండదు వాళ్ళు బాబా ఎదురు చేసుకుంటున్నారు వాళ్ళ శ్రద్ధను మనం ముందు గడపాలి అని అనిపిస్తుంది ఇప్పుడు ఎవరిని స్నానం చేసి వస్తాను ఏమంటా సరే చేసేరా ముందు బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయ చేసి ఆ తడిపట్టంతో పోయి గంగలో స్నానం చేయాలి మళ్ళీ వచ్చి బాత్రూమ్కి వచ్చి సబ్బు పెట్టిస్తాను అంటే అని చెప్పాను అలా చేయాలి అలాగే చేయాలి ఎందుకని గంగలో మురికి ఉందిరా బాబు నువ్వు ఎప్పుడూ తోడలేదా వీళ్ళు మురికంతా గండలో కలిపిస్తున్నారు అదంతా పొల్యూట్ ఇప్పుడు మీరు విన్నారో ఇప్పుడు గంగ కొంచెం బెటర్ రండి కాశీలో ఆల్రెడీ నాట్ ఓ ఎందుకంటే ఉమాభారతి గారు మూడు సంవత్సరాలు కష్టపడి దాన్ని ఒక పోలీసుకి పట్టుకొచ్చారు ఎక్కువ గంగా ఈ బెటర్ టుడే స్టార్ట్ బెటర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్ అవుతుంది అక్టోబర్ నాటికి ఇంకా బెటర్ అవుతుందని ఆమె చెప్పారు ఇప్పటికే గంగ బెటర్గా ఉంది అని చెప్తున్నారు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా గంగని మనం కొన్ని చేసేటువంటి ఎలా ఉంటుందంటే ఉడికే గంగా మాత అని గంగాజీ అని ఉడికే హారతిలో ఇస్తే హారతి ప్రవహించే నదికి హారతి ఇవ్వడం అన్నది దాంతో ఉండే శాస్త్రము ఏమిటే అన్నది నన్ను అడగద్దు నాకు తెలిసి విగ్రహానికి హారతిస్తారు తప్ప ప్రవహించే నదికి హారతి కూడా వందరే అలోహలు మొదలు పెట్టి ఎప్పుడు మొదలు పెట్టారంటే వందేళ్ల క్రితం మొదలు పెట్టి అంత మాత్రమే అది శాస్త్రీయం అయిపోతుందని నేను అనుకోవద్దు ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగే పూజలన్నీ కూడా గత యాభై డెబ్భై ఎనభై సంవత్సరాల్లో మొదలయ్యాయి వాటిలో అన్ని శాస్త్రీయములు కావు కొంతమంది మహాత్ములు ఉంటారు వాళ్ళు కొన్ని కర్మలను చేయిస్తారు వాళ్ళు బాగా విద్యావంతులు విద్వాంసులు అంతా వాళ్ళు చక్కగా ఆలోచించి యోగ్యమైన విధానంలో చేయిస్తూ ఉంటారు అలాంటి విధంగా కొన్ని బాగుంటాయి తప్ప వీళ్ళు ఈ అరకొర చదువు సంధ్య లేని వాళ్ళందరూ సన్యాసాలు తెచ్చుకుని లోకానికి మార్గదర్శనం చేసేటువంటి ఒక వ్యవస్థ ఒకటి తయారైంది దాంతో ఆ మార్గదర్శనంలో ఆయనకున్న మూర్ఖత్వం అంతా ఉంటుంది తప్ప అంటూ శాస్త్రం శాస్త్రం ఎందుకు ఉండదో తెలిసినా ఆయనకి శాస్త్రం తెలీదు శాస్త్రం తెలుసున్నవాడైతే మార్గదర్శనము శాస్త్రం ఉంటుంది తప్ప ఆయన శాస్త్రం అంటే ఏమిటో ఎరగడు ఆయనకు రామశబ్దం కాదు శాస్త్రం ఎరగడు మీకు శాస్త్రమే చెప్తుంది ఆయన అలా అవుతుంది సో వెరీ అన్ఫార్చునేట్ మీరు ఫాలో అయ్యేప్పుడు కొంచెం చూసుకుని ఫాలో అవ్వాలి అది కాబట్టి శాస్త్రాన్ని మీరు చూసుకోండి తెలుసుకోండి జ్ఞాత్వా జ్ఞాత్వా కర్మకత్వం ఇహార కసి ఇహా ఈ భూలోకములండు మీరు తెలుసుకొని కర్మ చేయాల్సి ఉంటుందండి ఆ అక్ష పదం చాలా చక్కటి పదం మీరు పెద్దలు బుద్ధిమంతులు చాలా భక్తి శ్రద్ధలు నెలబు తెలుసుకుని చేయాలండి కూడితే గుడ్డెడ్డు చేరువబడ్డది అని సాగుతం ఉంటుందండి బుద్ధెడ్డు చేరువబడ్డట్లుగా చేయకూడదు బుడ్డి అంటే తెలుసు కదా అలా చేయకూడదు కర్మ మంచి బలంగా ఉంటుంది ముందుకు సాగుతుంది కానీ ఆయన కర్మ కనపడదు అలా చేయకూడదు తెలిసి చెయ్యాలి జ్ఞాత్వా శాస్త్రంలో ఎలా చెప్పారో మీరు తెలుసుకోండి శాస్త్ర విధానం అనేది ఒకటి కడదు అక్కడ ఏం చెప్పారు అది తెలుసుకోండి తెలుసుకుని మీరు చెయ్యండి జ్ఞాత్వా తెలుసుకుని ఇహా ఈ లోకమునందు కర్మకర్తము అర్హసి అయినా నువ్వు ఆ కర్మ చేస్తే బాగుంటుందిరా అది యోగ్యత అర్హత యోగ్యత అటువంటి యోగ్యత నీకు ఉండాలి సుమా అనే అభిప్రాయం భాషకారులు ఏమంటారో ఇప్పుడు ఇది ఎలాగంటే డ్రైవ్ లెఫ్ట్ అని ఉంటుంది మీరు లెఫ్ట్ డ్రైవ్ చేసి చేయాలి మీరు రైట్ డ్రైవ్ చేశారనుకోండి ఒకటి రెండు సార్లు నడిచిపోతుంది నువ్వు మన రోడ్డు మీద వెళుతుంటే ఎదురొస్తాను ఇది మీద టూ లైన్స్ ఇటు టూ లైన్స్ అటు ఉంటాయి మీరు ఫస్ట్ లైన్లో వేగంగా వెళ్తుంటే వాడు లారీ వాడు మీ ఎదుర్కొండ వస్తుంది వాడు ఇటు సరిగ్గా కనపడలేదా అని నీకు డౌట్ వస్తుంది నీకు కనపడింది వాడు ఇతరే వస్తున్నాడు వాడు అప్పు ఉండాలి కదా ఉండాలి కానీ వాడితే వస్తుంది అప్పుడు ఏం చేస్తారు మీరు ఎక్కడ కథన రాని స్పీడు తగ్గించుకుని వాడికి ఈ లేన్లో జరిగి దావిస్తారు వాడికి అలాగే నడిచిపోతుంది ఒకటి రెండు సార్లు నడిచిపోతుంది వాడేమనుకుంటాడు లెఫ్ట్ డ్రైవ్ చేయమని రూల్ ఉన్నా నేను రూదు దాటేసి నడిపించేసినా నడిచిపోతుంది కనుక కామె కూడా కాబట్టి పర్వాలేదు అని వాడికి ఒక ఒక కాప్లసన్స్టీ అని అంట అంటే ఒక ఉపేక్షా భవన్ నిర్మాణం అవుతుంది వాడు ఇది బాగానే ఉందని మళ్ళీ ఇంకోసారి లెఫ్ట్ నడిపిస్తాడు నడిపిస్తే ఏదో ట్రాక్టర్ ఏదో వచ్చి వీడు వాడు టంకర్ అయిపోతారు ముక్కలు ముక్కలు అయిపోతాయా వెహికల్స్ ఇద్దరు పోతారు అలాంటివి కాబట్టి లెఫ్ట్ డ్రైవ్ చేయాలని శాస్త్రం చెప్పినప్పుడు మీరు అన్ని సందర్భాల్లోనూ లెఫ్ట్ డ్రైవ్ చేయాలి యూ షుడ్ నాట్ డ్రైవ్ అన్ని రైట్ పోలీసు ఉన్నా లేకున్నా మీరు లెఫ్ట్లోనే డ్రైవ్ చేయాలి అక్కడ వ్యక్తి ముఖ్యం కాదు శాస్త్రము యొక్క విధి మాత్రమే ముఖ్యం కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటారు వ్యక్తి పేరు ముఖ్యం కాదు ప్రైమ్ మినిస్టర్ పదవి ఆ దాని విశిష్టత ముఖ్యం అలాగే ప్రెసిడెంట్ పర్సనల్ గా ముఖ్యం కాదు ఆ ప్రెసిడెంట్ పదవికి స్థా ప్రాముఖ్యం అలాగే పోలీసు ఉన్నాడా లేదా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పోలీసు వచ్చి నన్ను గట్టిగా చెప్తాడా చెప్పడా అన్నది ముఖ్యం కాదు డ్రైవ్ లెస్టన్ శాస్త్ర విధానం అలా ఉన్నది మనం అలాగే చేయాలి అనే అటువంటి యాటిట్యూడ్ని మీరు డెవలప్ చేసుకోవాలి ఒకసారి నేను యుఎస్లో అక్కడ యుఎస్లో రోడ్లు బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు మామూలుగా కారు కొంచెం విశాలమైన కారు ఉంటే టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద ప్లేట్లో పెట్టుకుని అన్నం వర్గించుకుని ఫోన్ చేయించాను అది ప్రయాణం వెళ్తూ ఉంటాను డెబ్భై ఎనభై మంది పోతున్నా కూడా చేయొచ్చు కథ అవుతా చరణ్గా ఉంటాయి అలా చేస్తూ ఉంటారు కూడా ఒకసారి నేను లండన్ హీట్రోలో దిగి ఇంకో ఎయిర్పో గ్యాట్లిక్ అని ఇంకో ఏర్పడుతుంది దానికి వెళ్లాల్సి వచ్చింది ఈ హీట్ రోలో దింపుతాడు గ్యాట్లిక్ అనేది బండి బయలుదేరి అలా వచ్చింది అది ఆ హీట్రో నుంచి గ్యాట్లిక్ వెళ్ళడానికి మన సూచి లేదు వాడే తీసుకెళ్తాడు నీ బస్సులో తీసుకెళ్ళాడు ఆ మినీ బస్సులో ఒక దరికి టిఫిన్ పెట్టాడు ఆ టిఫిన్ నిలబెట్టిన టేబుల్ ఒకటి వేసి టేబుల్ మీద చక్కగా ప్లేట్లోనే పెట్టి వడ్డించాడు ఈ ప్రయాణంలో ఈ టిఫిన్ ఎక్కడ కింద బాగుంది అని అనుకున్నాను టిఫిన్ కుట్టే గట్టి టైప్ కొట్టుకుని ఎక్కడ కదలికలేదు అరవై మైళ్ళు వేగంతో పోయాం గంట ప్రయాణం లోపల టిఫిన్ పూర్తి చేస్తాం అలా ఉంటాయి రోడ్లు చాలా బాగుంటాయి సో సో వెళ్తున్నా సో అక్కడ పోస్ట్ అయి ఉంటుంది సిక్స్టీ ఫైవ్ మైల్స్ పెర్ అవర్ అంటే హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఆ స్పీడ్లో పోతూ ఉన్నాడు రొటీన్ అది చాలా మీకు అసలు కూడా తెలియదు ఇతను సెవెంటీ ఫైవ్కి వెళుతున్నాడు నేను అన్నా ఆ సిక్స్టీ ఫైవ్ అని పోస్ట్ అయింది కదా వైఆర్ యూ డ్రైవింగ్ అట్ సెవెంటీ అని నేను అంటే పోలీసులు సెవెంటీ దాకా క్షమించి వదిలేస్తారండి సెవెంటీ సిక్స్ వస్తే పట్టుకుంటాడు పోలీసు దగ్గర గన్ ఉంటుంది స్పీడ్ గన్ అని అంటే గన్ అంటే కాల్చీ గన్ని కాదు ఆ గన్లో చూడగానే అక్కడ స్పీడ్ చెప్పేస్తుంది ఎందుకంటే వెలాసిటీ అనిపిస్తుంది ఆ లైట్ మూవ్మెంట్ని బట్టి పోలీసు గన్ పెట్టుకుంటుంటాడు సెవెంటీ సిక్స్ వస్తే వీళ్ళు కార్ను ఆపుతారు ఆపి ఫైనసేస్తాడు కాబట్టి వీళ్ళు సెవెంటీ ఫోర్ అలా పెట్టుకుంటారు అప్పుడు నేను అతను ఏం చెప్పాను మీరు అలా చేయకండి మీరు సిక్స్టీ ఫైవ్ లోపల ఉండండి అని చెప్పాను ఎందుకండి పోలీసు పట్టించుకున్నప్పుడు మీకేమిటి సమస్య అంటే చూడు దర్శనాలు విల్ దర్శనస్ ఈశ్వరాస్ విల్ అని రెండు ఉన్నాయి మీ వ్యక్తిగతంగా ఎక్కువ స్పీడ్లో పోవాలని మీకు కోరిక మరి ఈశ్వరుని విల్ అరవై ఐదే మీకు ఎలా అంటే చూడు లోకల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈశ్వరుని యొక్క సంకల్పముగా మీరు శాస్త్రం చెప్తాం మహారాజు అనాక్ట్ చేసినటువంటి న్యాయములు లాస్ట్ ఏవైతే చట్టములు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ మనం ఈశ్వరాజ్ఞగా స్వీకరించవలము నా విష్ణు పృథివీపతి అని విష్ణువు యొక్క అంశం ఆయన మనకి రాజ్యాన్ని పాలిస్తున్నాడు కనుక ఆయన చెప్పిన మాట మనం చేయవలసినదే అది ధర్మము అని శాస్త్రం చెప్తాం కాబట్టి ఈశ్వరుని యొక్క సంకల్పం అరవై ఐదు నీ సంకల్పం డెబ్బై ఐదు ఇప్పుడు నీకు ఏది పాటిస్తావు నువ్వం ను అంటే నేను భక్తులు నండి మరి భక్తులు అయితే ఈశ్వరుని యొక్క సంకల్పాన్ని పాటించాలి పర్సనల్ని పాటించకూడదు దాన్ని భక్తి అంటారు భక్తి అంటే మరి వాళ్ళు ఏమనుకుంటారంటే విగ్రహం పెట్టి పాలుపోసేయడం అనుకుంటారు అది భక్తి అలా ఉంటుందా మూర్ఖంగా ఉంటుందా భక్తి తెలిసి చేయాలి కాబట్టి ఈశ్వరుని యొక్క ఇచ్చ ఈశ్వరేచ్ఛ ఏది దాన్ని తెలుసుకుని మన పర్సనల్ ఇచ్చను మన కామన్నను ఛాలెంజ్ చేసేసి ఈశ్వరేచ్ఛని ఫాలో అవ్వడము భక్తి కనబడుతుంది అని నేను చెప్పాను అప్పటి నుంచే ఆయన సిక్స్టీ ఫైవ్ దాటి వెళ్ళలేదు రోడ్డు ఖాళీగా ఉంటుంది డవల్ లేడు సింగిల్గా పోతున్నాం మొత్తం రోడ్డు మీద ఒక్కటే కారు ఉంది రెండు లేన్లు ఎదురుకుండా ఏది రాదు చుట్టుముట్టేవడు పోలీసులు లేడు అయినా కూడా సిక్స్టీ ఫైవ్ వెళ్ళాం ఎందుకని సిక్స్టీ ఫైవ్ లాగా ఆలోచన చేయాలి కాబట్టి నీవు శాస్త్ర విధానమును తెలుసుకొని నీవు కర్మ చేయాలి నేను ఇదే మాట చెప్తా మీరు తెలిస్తే ప్రేమతో చేయగలను తెలిసి ఇప్పుడు సహస్రనామాలు మొదలుపెట్టారనుకోండి సగం అయ్యేప్పటికి మీకు నీరసం వచ్చుకుందనుకోండి మీరు అష్టోత్తర శతనామంతో సరిపించుకోండి అంతే తప్ప లేదు నేను సహస్రనామాలను ప్రేమతో చేయగలుగుతాము నాకు నీరసము విసుగు రాదు దాన్ని లేకపోతే నూట ఎనిమిదితో సరిపెట్టాం మేము సహస్ర గాయత్రి ఇంకా రిషి అయిన సంకల్పం చూసేవాళ్ళం ఐదు వందల ఎప్పటికీ విసుగు వచ్చి సంకల్పం మటుకు చాలా ఉత్సాహంగా చేసేవాళ్ళం ఆ తర్వాత విసుడు అలాగే దాన్ని తీకడం పట్టుకునే అది కేవలం ఎప్పటికేనా ఐదు వందలు అయితే ఎప్పటికైనా ఇంకో ఐదు వందలు ఇప్పుడు మా నాన్నగారు ఏమైనా పన్నెండు పోనీ ఆపేగా సంకల్పం చేసేప్పుడు యథాశక్తిగా ఐప్రియమంటే పని నిషయం చేసుకో చేసుకుని నీకు అసస్థ దోషం లేకుండా ఉంటాం నీకు ఎంతవరకు ఉత్సాహం అంతవరకు చేసుకో అపేషయం ఏమిటి ఈ పనిష్మెంట్ కింద పెట్టుకోకూడదు కాబట్టి సంకల్పాన్ని మార్చేసి యథాశక్తిగా ఐక్రియమంత సంకల్పం మార్చేసి నాలుగు వందలకి ఐప్రియ నా వందల కాదేపించేదంటే నా పే కాబట్టి విధంగా మీరు ఆ విధ శాస్త్రవిధి హార్ష్గా ఉండదు శాస్త్రవిధి చాలా కైండ్గా ఉంటుంది మీరు తెలుసుకుని ఎంతవరకు అయితే ప్రేమతో చేయగలుగుతారు అంతవరకు చేసుకుంటే సరిపడుతుంది అలా చేయండి అని శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు తస్మాత్ శాస్త్రం ప్రమాణం జ్ఞాన సాధనం ఆయన పదానికి అర్థం కాదు సార్ ప్రమాణ అంటే జ్ఞానం ఆ ప్రమాణంలో ప్రమాయా ప్రమాణం తెలుసుకునేటువంటి ఉపాయం అనర్థం జ్ఞాన సాధనం అంటే తెలుసుకునే ఉపాయం కాబట్టి మరి పూజ అది ఎలా చేయాలో మాకు ఎలా తెలుస్తుంది తెలుసుకునే ఉపాయం ఉందండి ఏమిటది శాస్త్రముతవా నీకు అది జ్ఞానాన్ని కలిగిస్తుంది కార్యకార్య వ్యవస్థ కర్తవ్యా కర్తవ్య వ్యవస్థ ఇప్పుడు ఏదైనా పూజాధికం చేయాలనుకున్నప్పుడు ఇది చేయదగినది ఇది చేయకూడనిది అని ఒక వ్యవస్థ ఉండాలి వ్యవస్థ ఏమీ లేకుండా మీ ఇచ్చ వచ్చినది తనే చేయడం సరికాదు కాబట్టి ఆ వ్యవస్థ మీకు కావాలి అంటే శాస్త్రమే మీకు ఉపాధి అతో జ్ఞాత్వా బుద్ధ్వ కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకోండి అప్పుడు తెలుసుకోండి ఒక ఆయన నేను అడుగుదాను తండ్రి గారు పోయారు పోయినప్పుడు ఆయన ఏం చేస్తేటంటే ఆ కార్యక్రమాలన్నీ ఎక్కువ శ్రాద్ధ సంవత్సరం తర్వాత శ్రాద్ధం వస్తుంది కదా ఆయన ఏం చేస్తేటంటే ఇంకా నాలుగు మాసాల ముందే ఓ పండితుడి దగ్గరికి పోయి ఆ శ్రాద్ధ కల్పం అంతా కూడా సంపద చెప్పుకుని ఆ కూడా వండి శ్రాద్ధం పెట్టి రోజు వచ్చేపడికి దీనికి మొత్తం శ్రాద్ధకల్పం కూడా సరువుగా వచ్చేసి పురోహితుల ప్రతికొని చక్కగా తెలిసి చదువుకుని అధ్యయనం చేసి దాని పద్ధతి తెలుసుకుని శ్రాద్ధకల్పం శ్రాద్ధం పెట్టేవారని అలా ఉండాలి నేను జనంలో సంధ్యావందనం చేస్తూ ఉండేవాళ్ళం గురుకులంలో అప్పుడు ఉంటే టపటపటా చేస్తానుసేవాళ్ళం ఇప్పుడు మా పండిత విరక్షిత సంధ్యావందన భాష్యం మనం సంస్కృత పుస్తకం పక్కాం సంస్కృతంలో ఉండేది భాష్యం అంటే కృష్ణ పండితుడనే ఆయన ప్రయత్నించాడు వాళ్ళ రామస్వామి శాస్త్రులు వాళ్ళు ప్రచురించారు అవును కాదులు ప్రతించాడు సరే ఈ వ్యాటి నుంచి సంధ్యావందనంలో చెప్పే ప్రతి మీకు తెలుసు ఉండాలి అని ఆ పుస్తకాలు ఇచ్చాడు మనం సంస్కృతం వచ్చేది అప్పట్లో సంస్కృతంలో పుస్తకం అంతా చదివేసి తెలిసేసుకునే వాళ్ళు ఏదైనా చెప్తారు అలా ఉండేది కాబట్టి ఆ కృష్ణ పండితులు అయితే భాష్యమంతా చదివితే విషయాలు తెలిసి ఈ జపం చేసిన వాళ్ళం మాకేం తెలిసింది కాదు కానీ అది చదివిన తర్వాత ఓహో చాలా బాగుంది ఇది అని ఆ విధంగా సంధ్యావంధనం చేసి వాళ్ళ తెలుసుకునే కాబట్టి తెలిసి చేయబడి ఇప్పుడు సూర్యుడికి దండం పెట్టమని అనుకోండి సూర్యుడు నిలబడి ఏదో మంత్రం చెప్పాడు అది వచ్చి దాన్ని మంత్రం ఒకవేళ కరెక్ట్గా చెప్పిన అర్థం తెలియదు ఈ అర్థం తెలియకుండా ఉంటే గొడగొడబ కూడా చదివిస్తే మందులింగ్ దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి అలాగ అనవసరం కాబట్టి మీరు ఏవైనా ప్రేయర్స్ చేస్తే మీరు తెలుస్తూ చేయాలి ఊరికే తెలియకుండా కాదు దేవుడికి తెలుస్తుంది దేవుడిని ఆది కాదు పాయింట్ పుట్టిపాలుసుకోవాలి నువ్వు తెలుసుకుని చేయాలి తెలుసుకోమని చెప్తే జనం ఎలా ఉన్నారంటే తెలుసుకోమని చెప్తే అదేదో ప్రాణాంతకం దండం అన్నట్టుగా ఉన్నారు ఇదిలో గం వచ్చిపోయింది అన్నట్టుగా తెలుసుకోమన్నారు కానీ తప్ప ఏమైనా చేదు నేయమన్నారా తెలుసుకోవాయా చేసి పని తెలుసుకుని చేయవయా అంటే అది చెప్పకండి మాకు కానివ్వండి వ్రతం కానివ్వండి ఇవి తెలుసుకోవడం అనేది పని పెట్టకండి అలా తయారయ్యారు కావు జ్ఞాత్మ తెలుసుకోవాల్సిందే నువ్వు ఏ కర్మం చేస్తున్నావు ఈ కర్మకి శాస్త్ర విధానం ఏంటి ఆ విధానంలో ఎలా చెప్పారు అసలు కర్మే శాస్త్రంలో లేని కర్మలు కూడా చేసేస్తారు రకరకాల ఏవో ఉపాసములు పెట్టేదాం ఇలా పెట్టేటది ఎవరికి తోచిన పద్ధతిలో వాడు చేసేస్తాం ప్రతి వాడు పెద్ద గురువు వాడు గైడెన్సు ఏం చదువుకున్నాడని చూస్తే సున్నా నేను చదువు సంధ్య ఏది ఉండదు ఇది ఇదో ప్రొఫెషన్ కింద చదువుకుని కొన్ని ఏదైనా పది మందికి మార్గదర్శనం చేస్తే చాలా ప్రశంసించే విషయం చదువుకోకుండా మార్గదర్శనం ఈ దేశంలో భారతదేశంలో చెప్పడానికి ఆయుర్వేదం ఇవ్వడానికి పూజలు చేయించడానికి వ్రతాలు చేయించడానికి వాడు ఏమీ చదువుకున్న వాడు కాన బాగుందా సరిపడే కాకలి అయితే నేను ఏమైనా విషయ చెప్తున్నాను వాడు ఏ చదువు అక్కర్లేదు సంస్కృతం రామశబ్దం కానక్కర్లేదు రామశబ్దం అంటే అంటే తెలుసుకోండి నాలుగేళ్ల పిల్లాడికి అరే కదా రామహ రామ రామహ అని చెప్పండి వాడికి నాలుగు రోజులు ఏడు తల్లి అంటూ ఉంటాడు అది వీడికి రాదు అరవై ఏళ్ళ వయస్సు వచ్చి వీడికి రాదు వీడేమో పాఠం చెప్తాను ఉంటాడు చేస్తున్నాడు తెలుగులో ఏ చదువు లేకుండా తెలియకుండా లోకానికి ఏదేదో చెప్పేస్తూ ఉంటాయి క్షణం కన్నా పడతాయి సూచ తెలియకపోతే జ్ఞాప తెలుసుకుని శాస్త్ర విధానోక్తం శాస్త్రంలో తెలుసుకుని ఇహా ఈ లోకమునందు కర్మకర్తం అరకసి నీవు కర్మ చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు ఇంతల్లా బియ్యబడుతున్నారు ఏమిటంటే మరి అధ్యాయం అలా మనం ఏం ఇక్కడితోటి అధ్యాయం పుట్టం నువ్వు శ్రద్ధ రాబోతుంది శ్రద్ధలో మళ్ళీ మూడు రకాలు దాంట్లో సాత్విక శ్రద్ధ ఉండాలి తప్ప రాజస్థ శ్రద్ధ తామస్థ శ్రద్ధ ఉండకూడదు ఈ ఆర్గ్యుమెంట్ రూపమే ఆయన బాగా శ్రద్ధగా చేస్తున్నారండి అని అది పనికిరాదు ఆ శ్రద్ధ వ్యక్తిది సాత్విక శ్రద్ధలో అది సాత్విక శ్రద్ధయా నువ్వు మిరపకాయ హోమం చేసుకో నీళ్లు కారిపోతున్నా శ్రద్ధగా చేసేస్తున్నారు అంటే అది రాజస్థ శ్రద్ధ తప్ప తామస్సు శ్రద్ధ తప్ప సాత్విక శ్రద్ధ కాదు ఎందుకంటే మిరపకాయ హోమం ఉన్నది సాత్విక కర్మ కాదు కలుగుతారు అది శ్రద్ధ ఉంటే సరిపడదు అది సాత్వికమై ఉండాలి ఈ ప్రసంగం అంతా కూడా పదిహేడో అధ్యాయంలో రాబోతోంది మరి గీతంటే అంటే మనలో ఉండే దోషాలను ఎత్తి చూపించేటప్పుడు మనం సిద్ధంగా సిద్ధపడాలి ఆ దోషాలను తెలుసుకున్నాను సిద్ధపడాలి మీరు దోషాలు చెప్పద్దు నేను దోషాలు తెలుసుకోవద్దు అంటే ఇంకా పాఠం అవుతుంది హర్షం బుద్ధ్వా తెలుసుకొని ఏమిటి శాస్త్ర విధానోక్తం అది ఆ పదాన్ని చెప్తున్నారు విధి విధానం విధి అన్నా విధానం అన్నా ఒకటే ప్రత్యేయాలే మారాయి తప్ప అర్థం ఒకటే అంటే మ్యాండేట్ శాస్త్రేణ విధానం శాస్త్ర విధానం శాస్త్రం యొక్క మ్యాండేట్ ఆ మ్యాండెంట్లో ఎలా చెప్పబడినదో దానిని జ్ఞాప కనకే దానిని తెలుసుకుని కుర్యాదు లక్షణం తేనం ఈ కర్మను ఈ విధంగా మీరు చేయండి చేయాలి ఈ విధంగా చేయకూడదు అని చక్కగా శాస్త్రం చెప్తుంది అది మీరు తెలుసుకోండి తెలుసుకుంటే ఇప్పుడు మీరు చేయదగిన పని ఏమిటో మీకు తెలుస్తూ దాన్ని ఏమంటారు స్వకర్మ తెలుస్తూ ఇది నేను చేయదగిన కర్మ అని తెలుస్తూ ఉంటాను కాబట్టి తెలుస్తున్నటువంటి ఆ కర్మను తత్కర్త ఇహ అరహసి మీరు అర్థముగా తెలుసుకుని ఏదైతే మీ విషంలో స్వకర్మగా భాషిస్తూ ఉంటుందో దానిని మేము చక్కగా చేస్తే బాగుంటుంది ఇహ ఇహ ఇది కర్మాధికార భూమి ప్రదర్శనార్థం ఇది ఇహ అంటే ఇక్కడ అంటే భూలోకమునందు అనార్థం ఎందుకు భూలోకమునందు ఎందుకని అంటే కర్మలను చేయటానికి యోగ్యత భూలోకమునందే గల భూగ కర్మ అధికార భూమి ఈ భూమి కర్మకు అధికారము కలిగిన భూమి నేను అలాగే జనరల్గా చెప్పాను కొంతమంది అయితే దీన్ని కొంచెం సంకోచం చేసి భారతదేశమే కర్మ భూమి భారతదేశంలోనే కర్మలకు అధికారము కలదు అని చెప్తారు కూడా కానీ ఇప్పుడు అలా చెప్తే మర్యాదగా ఉండదు కొంచెం మనం కూడా ఎక్స్పాండ్ చేయాలి మన విషయాన్ని ఎందుకంటే మీరు అమెరికా వెళ్ళినట్లయితే అక్కడ వాడు చక్కగా దేవాలయాలన్నీ కట్టుకునే పూజ రోజు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ పూజ చేసే అర్హత లేదు ఆ భూమికి పూజాయోగ్యత లేదు అని మనం కంక్రూడ్ చేసి పెట్టే అనుకోండి అది అది మొదటికి మోసం వస్తుంది అలా వద్దు భూలోకాన్ని అంతానే తీసుకోండి భూలోకంలో ఎక్కడైనా మీరు చేయవచ్చు మరి డూబాయ్లో చేయవచ్చు అంటే చేయవచ్చు ఎందుకంటే డూబాయ్లో రాజు రాజంకి షేక్ మోడీ గారికి ఒక ఎకరా ఐదు ఎకరాలతో భోజించి మీరు దేవాలయం కట్టుకోండి చెప్పాడు వీళ్ళు అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నారు కాబట్టి తీరా కట్టిన తర్వాత అక్కడ చేయొచ్చు చేయడానికి అవకాశం ఉంది చేస్తాను నేను ఒకసారి దుబాయ్ వెళ్ళాను త్రిశంకు స్వర్గము అని పేరుతాను ఆ దుబాయ్ అది పెద్ద మాస్క్ ఉంది అదే షేక్ ప్రధానమైన షేక్ గారి మాస్క్ అవి మాస్క్ అని చూపించాను ఆ మాస్కు చూసా చూసి బయట ముందు చూసాం మనం వెళ్తాం ఏదో ఒక శబ్దార్జి కనబడి మహారాజ్ లంగరమే ఆగా ఉన్నారు ఉంది పక్కన పక్కన ఈ పక్కనే గురుద్వారా ఉంది చిన్న గురు ద్వారా గురుద్వారా ఉంటే లంగర్ మహారాజ్ ఆ జరువు రానా హే అంటే నేను అక్కడ లంగర్లో కొనిచేసాను మా మిత్రుడు ఉన్నారు పొంద లంగరికి పొంద సన్యాసులకు లంగర్ ద్వారా శ్రేష్ఠమయ్య శిక్షకు తెలిస్తే కాదనకూడదు ఆయనలో చక్కటి స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్ ఖయాసిగా ఊపిస్తారు ప్రేమగా ఊపిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆ స్థానాన్ని పిచ్చి చేసుకుని అక్కడ సత్కర్మలను అనుష్ఠించాలి అనుష్ఠించవచ్చునో అనుష్ఠించాలి కూడా కాబట్టి ఇహ ఇక్కడ భూమి కర్మకు యోగ్యమైన భూమిని చూసుకొని అక్కడ చేసుకోండి అనేహ శబ్దం చేత అలా చెప్పారు ఇది శ్రీమద్భగీ ఉపనిషత్సూ బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవా దైవాసురసంపద్భాగయోగో నామోడోధ్యాయ సో భగవద్గీత శ్రీకృష్ణాజున సంవాద రవాదము అంటే డైలా డైలాగ్ డిస్కషన్ కాదు డిస్కషన్ అంటే అనేక మంది కలిసి చర్చలు చేస్తారు ప్రతి వాడు తన అభిప్రాయాన్ని చెప్తాడు తను నమ్మిన దాన్ని చెప్తాడు అది మనం అలా ఉంటుంది డిస్కషన్ డైలాగ్ అలా ఉండదు డైలాగ్ ఎలా ఉంటుందంటే మీరు పూర్తి ఓపెన్ మైండ్ తో ఉంటారు మీరు నమ్మింది చెప్పడం కాలేదు శాస్త్రము చెప్తున్న దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనకున్న నమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనకుండే ధారణలు ఫిక్స్టేషన్స్ ఐడియాస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో పట్టుకుని ఉంటారు మీరేం సామాన్యుల మీరు దేవాంతకులు ప్రపంచంలో ఉన్న మొత్తం సమాచారం మీరు ఇక్కడ ఫిట్స్ చేసి పెట్టు ఉంటారు మీరేం సామాన్యులా మీకు నేను పాఠం చెప్తున్నాను లేదు తెగించి కాబట్టి చెప్తున్నా కానీ అసలు మీకు ఎవరైనా పాఠం చెప్పగలడా మీరు మొత్తం కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఉంటే బోధకులందరినీ చూసేసి ఇక్కడికి వచ్చారు నిజంగా కాబట్టి అవన్నీ పెట్టేసుకుని నా మాటలు వింటే దాన్ని డిస్కషన్ అంటారు తప్ప డైలాగ్ అంటారు సంవాదం అంటే అవన్నీ పక్కన పెట్టి ఓపెన్ మైండ్తో మీరు ఉన్నట్లయితే ఆ చెప్పిన దాన్ని పరిశీలించి మీరు ఎస్ అంటే మీకు అది ఓ డైలాగ్ కాదు నో అంటే డైలాగ్ ఎస్టో అనకూడదు నో అనకూడదు చెప్పిన దాన్ని స్వీకరించాలి తెలుసుకోవాలి ఆలోచించాలి దాంట్లో ఉండే గుణాన్ని స్వీకరించాలి ఆ విధమైనటువంటి ఓపెన్ మైండ్ తోటి కనుక మనం పాఠాన్ని కనుక కొనసాగిస్తే దాన్ని డైలాగ్ అంటారు శ్రీకృష్ణార్జున సంవాదం అలాంటిది శ్రీకృష్ణుడు బ్రతం పట్టుకుని నేను చెప్పినట్టు వే చెప్పలేదు నాయన ఇలా ఉంది వ్యవస్థ చూసుకో నీకు ఏది నచ్చితే చెప్పాడు సో శ్రీకృష్ణార్జున సంవాదము డైలాగ్ ఇది ఇది ఇంట్లో రెండు టాపిక్స్ ఉంటాయి బ్రహ్మ విద్య యోగశాస్త్రము థీరీ అండ్ ప్రాక్టీస్ లాగ్ పంతమంది అంటే ప్రాక్టీస్ ఏమి ఉండదు థీరీ మరిపోయితే బ్రహ్మ విద్యాయాన్ని యోగశాస్త్రేందుకుంది ఇక్కడ పుస్తకంలో పుస్తకంలో ఉన్నదానికి తలచంద్రుడుగా చెప్పకూడదు బ్రహ్మ విద్యాయాన్ని యోగశాస్త్రే అంటే యోగం అంటే కర్మ విద్య అంటే జ్ఞానం సో బ్రహ్మకి సంబంధించిన జ్ఞానము ఆ బ్రహ్మను మనం చేరుకునేందుకు యోగ్యమైన విధంగా చేసేటువంటి అనుష్ఠానము యోగ శాస్త్రే అది దాంట్లో ఈ పదహారవ అధ్యాయం ఈ అధ్యాయానికి పేరు ఏమిటంటే దైవ సంపద ఆసుర సంపద సంపద్శబ్దం స్త్రీలింగం దైవీ అని విడిగా ఉన్నప్పుడు దైవీ సంపద కానీ సమాసం చేసినప్పుడు కుంభద్భావం వస్తుంది ఆ ఇ అనే స్త్రీ పరిచయం డ్రాప్ అయిపోతుంది దాన్ని కుంభద్భావము అంటే కాబట్టి దైవ సంపద అని అలా వచ్చింది దైవ సంపదు ఆసుర సంపదు దైవాసు కలిపితే దైవాసుర సంపద ఆ తేడాన్ని చెప్తారు విభాగం చేసి చెప్తారు అంతా కలగాపులగం చేసి కిచిడీ చేసి పెట్టడం ఇది దైవ సంపద ఇది అసుర సంపద దీన్ని పాలుకా దీన్ని విడిచిపెట్టు అని వివేకంతో చెప్తారు కాబట్టి విభాగము అంటే వివేకము చాలా ముఖ్యం అంతా వివేక ప్రధానంగా ఉంటుంది కాబట్టి మన మన పద్ధతి ఏ ఎండకి ఆ గురువు పట్టే పద్ధతి ఉండదు కరెక్ట్గా ఉన్నది స్వీకరిస్తాం కరెక్ట్ కానీ ప్రకటన అలా ఉంటుంది అంతే అన్ని తీసి పుట్టలో పడేయడం తర్వాత నచ్చని చూసుకోవడం అన్నట్టుగా పనికి రాదు కనుక అటువంటి ఈ పదహారవ అధ్యాయము పూర్తయినది తరువాత శ్లోకం అర్జున ఉచ అంటే అర్జునుడు ఏదో ప్రశ్న వేళ నచ్చుకున్నాడు ఏ శాస్త్రవిధి ముత్సృజ్యాజంతే శ్రద్ధయాన్వితాం నిష్టాకువమాహోర సమ డైరెక్ట్ ప్రశ్న వీళ్ళకి శాస్త్రం తెలీదు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకేమి తెలియదు మూర్ఖ మూర్ఖ సంప్రదాయం మళ్ళీ దానికి కూడా సంప్రదాయం మూర్ఖ సంప్రదాయం కానీ శ్రద్ధ చూస్తే మటుకు కో కోటలు దాటేస్తున్న శ్రద్ధ ఎంత శ్రద్ధ అంటే అలాగ రోజంతా పూజలు చేసేస్తూనే ఉన్నాడు కోటలు దాటేస్తే శ్రద్ధ కానీ శాస్త్రజ్ఞానం సున్నా దీన్ని ఎలాగ ఎలాగా దీన్ని మనం చూడాలి శ్రద్ధ సమష్టి ఎందుకంటే వాళ్ళ శ్రద్ధని మనం తిరు వాడు అజ్ఞానానికి దూరం పెట్టాలా ఇది ఇది ఎగదీస్తే బ్రహ్మత్యార్ దిగదీస్తే గోహత్యా ఇది అలాగా అని ఓ ప్రశ్న వేశాడు శాస్త్రం అంటున్నావు కదా శాస్త్రం అన్నాడు శ్రీకృష్ణుడు శ్రద్ధ ఉన్నది శాస్త్రం అంటే కొంత నమ్మకానికి సంబంధించిన సమాచారం ఉంటుంది శాస్త్రం అంటే సైన్స్ కాబట్టి మరి శాస్త్రం సైన్స్ అంటున్నాం శ్రద్ధ కూడా జోడిస్తాం మేము అప్పుడు ఈ శాస్త్రం ఉండదు శ్రద్ధ ఉంటుంది అలాగే ఉంటారు చాలామంది శాస్త్రం ఉండదు శ్రద్ధ ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా పరిగి పరిశీలించాలి అని అది ఒక టాపిక్ లేవనెత్తాడు ఇది చాలా సిగ్నిఫికెంట్ టాపిక్ ఎనిమిది శ్రీకృష్ణుడు విదమిగా ఏం చెప్తాడని నాకు అనిపించదు ఏదో ఆయన సాత్విక రాజస్వ తామసాలు ఎక్కువ ఉంటాడు మనం ఏం చేయాలంటే అతని ఆయన ఇచ్చిన హింట్ పట్టుకుని రాజస్వ తామస శ్రద్ధలను దూరం పెట్టి సాత్వికని అవలంబించాల్సి ఉంటుందని ఆ ధోరణిలో ఉంటుందని నాకు అనిపిస్తోంది చూద్దాం సో మళ్ళీ రేపు మొదలుపెట్టి దాన్ని చెప్తాను ఓం పూర్ణమిదం పూర్ణమిదం